सत्यशोधन अमकरण चशार अंदके मन भारत राजध्य सत्यमेव जयते अतीत्विक विश्वमानवाड़ की बोधं महात्मा गांधीगारी आत्मकथ नदृष्ट नेटाइ इंडि कांग्रेस న్యాయవాద వృత్తి నిజంగా నాకు అప్రధానం చివరి వరకు అప్రధానంగానే ఉండిపోయింది నేటాలు రాష్ట్రంలో నా నివాసం సార్థకం కావాలంటే నేను ప్రజాసేవలో లీనం కావాలి అర్జీలు పంపించినంత మాత్రాన ఫ్రాంచైజ్ పని పూర్తి కాదు ఇల్లు అలకగానే పండుగ కాదు కదా ఎప్పుడూ అలజడి జరుపుతూ ఉండాలి అప్పుడు ఈ విషయం వలసరాజ్యాల కార్యదర్శికి తెలుస్తుంది అలా జరగాలంటే అందుకు ఒక శాశ్వతమైన సంస్థ అవసరమని అనిపించింది అబ్దుల్లా సేఠ్ గారితోనూ మిగతా మిత్రులతోనూ సంప్రదించి ఒక శాశ్వత సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నాను ఈ సంస్థకు పేరు ఏమని పెట్టడం చాలా ధర్మ సందేహాలు కలిగాయి అది ఏ పక్షం వైపుకు మగ్గకూడదు కాంగ్రెస్ అన్న పేరు ఇంగ్లాండునందలి కన్సర్వేటివ్ పార్టీ వారికి రుచించదని నాకు తెలుసు కానీ హిందూ దేశానికి కాంగ్రెస్ ప్రాణం నేటాలలో శక్తిని వృద్ధి చేయాలని భావించాను ఆ పేరుకు భయపడటం పిరికితనం అనిపించింది ఈ కారణాలన్నీ తెలియజేసి ఈ సంస్థకు నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ అని పేరు సూచించాను అంతా అంగీకరించారు పద్దెనిమిది సంవత్సరం మే ఇరవై తేదీన నేటాలు ఇండియన్ కాంగ్రెస్ ఆవిర్భవించింది ఆనాడు విశాలమైన అబ్దుల్లా సేటు గారి గది క్రిక్కెరిసిపోయింది సభ్యులంతా కాంగ్రెస్కు స్వాగతం చెప్పారు కాంగ్రెస్ నియమాలు తక్కువే కాని చందా మాత్రం ఎక్కువ నెలకు ఐదు షెల్లింగులు చెల్లిస్తేనే సభ్యులవుతారు శక్తివంచన లేకుండా ధనికులు చందాలు ఇమ్మని ప్రోత్సహించాము అబ్దుల్లా గారు మొదటి పద్దుగా రెండు పౌండ్లు విరాళం ప్రకటించారు తర్వాత ఇద్దరి మిత్రులు అంత పద్దు వేశారు నేను ఏం చేయటమా అని ఆలోచించి ఆ తర్వాత ఒక పౌను విరాళం నేను వ్రాశాను ఇది నా శక్తికి మించిన పని అయితే సంపాదన ప్రారంభమైతే ఈ మాత్రం ఇవ్వగలనని నేను సాహసించాను ఈశ్వరుడు అందుకు సహకరించాడు కూడా ఈ విధంగా నెలకు ఒక్క పౌను చొప్పున ఇచ్చే సభ్యులు ఎక్కువగా చేరారు నెలకు పది షెల్లింగుల చొప్పున ఇచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది ఇదిగాక విరాళాలు చాలామంది తమ శక్తిని బట్టి ప్రకటించారు ఈ వ్యవహారం చూశాక అడిగినంత ఎవరు విరాళం ఇవ్వరని నాకు బోధపడింది డర్బానుకు ఆవలి ప్రాంతాల్లో ఉన్నవారిని మాటిమాటికి చంద అడగటం కష్టం ఆరంభ సూరత్వం ఎలా ఉంటుందో కూడా బోధపడింది డర్బను వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా చందాలు ఇచ్చేవాళ్లు కాదు నేను కార్యదర్శిని అందువల్ల చందాలు పోగు చేసే పని నాదే వసూళ్లకై నాలుగు మాసాలు రోజంతా తిరగవలసి వచ్చేది ఈ అనుభవం వల్ల నెల బదులు వార్షిక చందాలు ముందుగానే వసూలు చేసేలా ఏర్పాటు చేయటం మంచిదని భావించాను అందుకోసం సభ ఏర్పాటు చేశాను నెలకు బదులు ఏడాదికి ఒక్కసారి చందా వసూలు చేయాలని మూడు పౌండ్లు కనీసపు పద్దుగా ఉండాలని అంతా నిర్ణయించారు ఈ విధంగా నిర్ణయించినందున చందాల వసూలు పని సులభమైపోయింది అప్పులు తెచ్చి ప్రజల కార్యాలు చేయకూడదని మొదటి నుండి నా అభిప్రాయం డబ్బు తప్ప మిగతా ఏ విషయాలని గురించినా ఏ వాగ్దానాలనైనా అంగీకరించవచ్చునని అనుభవం మీద తెలిసింది వాగ్దానం చేసిన వాళ్ళు తిరిగి దాన్ని అదే విధంగా బాధ్యతగా నెరవేర్చడం చాలా తక్కువ నేటాలు భారతీయులు కూడా అంతే డబ్బు చూసుకొని గాని కార్యక్రమాలకు నేను పూనుకోలేదు అందువల్ల నేటాలు కాంగ్రెస్ అప్పుల పాలు కాలేదు నా సహచరులు క్రొత్త సభ్యుల్ని చేర్చాలని ఉత్సాహపడ్డారు దానితో వారికి కూడా చాలా అనుభవాలు కలిగాయి చాలామంది సంతోషంతో ధనం ఇవ్వటం ప్రారంభించారు ప్రదేశాలకు గ్రామాలకు ఉద్యమాన్ని వ్యాప్తం చేయటం కష్టమైపోయింది ప్రజాసేవ అంటే ఏమిటో అక్కడి వాళ్లకు ముందు తెలియదు చాలామంది ధనికులు మమ్మల్ని పిలిచి విరాళాలు ఇవ్వటం ప్రారంభించారు ఈ యాత్రలో ఒకసారి పెద్ద కష్టం ముంచుకు ఒక దాత ఆరు పౌండ్లు ఇస్తాడని అనుకున్నాం కానీ అతడు మూడు పౌండ్ల మించి ఇవ్వనని భీష్మించాడు మేము ఆ కొద్ది సొమ్ము ఆయన దగ్గర తీసుకుంటే మిగతా వాళ్లంతా అంతే ఇస్తారు అందువల్ల సొమ్ము ఎక్కువ వసూలు కాదు ఆ రోజు రాత్రి ప్రొద్దుపోయింది మాకందరికీ బాగా ఆకలి వేస్తూ అనుకున్న మొత్తం రానిదే భోజనం ఎలా చేయటం ఎంత బ్రతిమిలాడినా ప్రయోజనం కలగలేదు దాత పట్టిన పట్టు పట్టణంలో ఉండే వర్తకులంతా చెప్పి చూశారు మేమంతా రాత్రంతా ఆయనతో గడిపాము అయినా ఆయన లొంగలేదు మేము కూడా మెత్తబడలేదు నా సహచరులలో చాలామందికి కోపం వచ్చింది అయినా సౌజన్యాన్ని వదలలేదు తూర్పున ఉషోదయ కిరణాలు తొంగి చూడసాగాయి అప్పుడు ఆయన ఆరు పౌండ్లు ఇచ్చాడు మాకందరికీ విందు కూడా చేశాడు ఇది టోంగాటా పట్టణంలో జరిగిన ఘట్టం అయితే ఈ వార్త ఉత్తర దిక్కునగల స్టేంగల్ పట్టణం మొదలుకొని దేశం మధ్యన గల చార్లెస్ టౌన్ వరకు ప్రతిధ్వనించింది దీనివల్ల చందా వసూళ్ల పని మాకు ఎంతో తేలిక అయింది కానీ మా పని ధనం వసూలు చేయటమే కాదు అవసరాన్ని మించి ధనం మన దగ్గర ఉంచవద్దని నేను నా సహచరులందరికీ ముందే చెప్పి ఉంచాను అవసరాన్ని బట్టి వారానికి ఒకసారి నెలకు ఒకసారి సభలు జరుపుతూ వచ్చాం ప్రతి సభలోను వెనక జరిగిన కార్యక్రమ వివరమంతా చెప్పటం జరుగుతూ ఉండేది ఇట్టి చర్చల్లో డొంక లేకుండా మాట్లాడటం అక్కడి వాళ్ళకి తెలియదు సభల్లో ప్రసంగించటానికి అంతా సంకోచింపసాగారు అయితే మాట్లాడవలసిన తీరు చర్చల సరళి గురించి వారికి వివరిస్తూ ఉండేవాణ్ణి వారు ఆ ప్రకారం ప్రసంగించటం ప్రారంభించారు వారు ఉపన్యసించటం ఒక విద్య అని తెలుసుకున్నారు ఉపన్యాసం అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా ఆలోచించి ఉపన్యసించసాగారు ప్రజల కార్యక్రమాల్లో చిల్లర ఖర్చులు మితిమీరిపోవటం నేను ఎరుగుదును మొదట రసీదు పుస్తకాలు అచ్చవేయవద్దనుకున్నాను నా దగ్గర సైక్లోస్టైల్ మిషన్ ఉంది దాని మీద రసీదుల రిపోర్టుల ప్రతులు తీయించసాగాను లో డబ్బు ఎక్కువగా ఉండి సభ్యుల సంఖ్య అధికమైనప్పుడు మాత్రమే ఇటు వాటిని అచ్చువేయించేవాణ్ణి పొదుపు చేయాలన్న తలంపే అందుకు కారణం అయినా చాలా చోట్ల ఇలా జరగటం లేదు సంస్థ చిన్నదైనా పెద్దదైనా అందరికీ ఈ విషయాలు తెలియాలనే తలంపుతో వివరంగా ఇక్కడ వ్రాశాను జనం డబ్బు ఇచ్చి రసీదులు అడిగేవాళ్ళు కారు కానీ మేము మాత్రం రసీదులు ఇవ్వటం అవసరమని భావించాం ఆ విధంగా ప్రతి దమ్మిడీకి రసీదులు ఇచ్చాం పైస పైసకు లెక్క రాస్తూ ఉన్నాం ఆ విధంగా వ్యవహరించటం వల్ల ఈనాడు పరీక్షించి చూసినా పద్దెనిమిది నాటి నేటాలు ఇండియన్ కాంగ్రెస్ లెక్కలు కరెక్ట్గా ఉంటాయి ఆ విషయం ఈనాటికి గట్టిగా నొక్కి ఒక్కాణించగలను ఏ సంఘానికైనా తప్పులు లేని లెక్కలే ప్రాణం లెక్కలు సరిగా లేకపోతే సంఘానికి పెద్ద అపకీర్తి వస్తుంది లెక్కల్ని సరిగాను శుద్ధంగానూ ఉంచకపోతే సత్యాన్ని సరిగాను శుద్ధంగాను రక్షించలేము ఆ దేశంలో పుట్టి పెరిగిన విద్యావంతులైన భారతీయులకు సేవ చేయటం ఈ కాంగ్రెస్ యొక్క రెండవ పని అందుకోసం కలోనియల్ బారన్ ఇండియన్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ అన్న ఒక సంఘాన్ని స్థాపించాము అందరి సభ్యులంతా విద్యార్థికులైన పిన్నవాళ్లే వాళ్ళు కొద్దిగా చందాలు ఇస్తూ ఉండేవారు వారి కష్టాలని ప్రజలకు చెప్పటం వారి తెలివితేటల్ని పైకి తీయటం వారికి హిందూ దేశపు వర్తకులకు సత్సంబంధాలు కలిగించటం వారికి సేవ చేసే విధానం తెలపటం ఇవి ఈ సంఘం పని ఇది ఒక విధంగా చర్చలు జరిపే సమితి అన్నమాట అందరి సభ్యులు అనేక విషయాలపై తప్పనిసరిగా చర్చలు చేస్తుండేవాళ్లు ఈ సంఘం కోసం చిన్న గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశాం ప్రచారం చేయటం కాంగ్రెస్ మూడవ పని దక్షిణాఫ్రికాలోను ఇంగ్లాండులోనూ ఉన్న ఆంగ్లేయులకు భారతీయులకు నేటాలులో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు తెలపటం అవసరం ఈ దృష్టితో రెండు కరపత్రాలు తయారు చేశాను దక్షిణాఫ్రికాలోని బ్రిటిషువారికి ఒక విన్నపం అన్న కరపత్రం ఒకటి ఇందు నేటాలు నందలి భారతీయుల స్థితిగతుల్ని గురించి సవివరంగా వ్రాశాను భారతీయుల ఓటు హక్కును గురించి ఒక విన్నపం అనేది రెండవ కరపత్రం దీంట్లో భారతీయుల ఓటు హక్కును గురించి కూలంకషంగా వివరించి ఈ రెండు కరపత్రాలు తయారు చేయటానికి నేను ఎంతో శ్రమించాను ఇంత శ్రమపడినందుకు ఫలితం ఊహించనంతగా లభించటం గొప్ప విశేషం వాటికి ఎంతో ప్రచారం లభించింది ఈ అలజడి వల్ల దక్షిణాఫ్రికాలోని భారతీయులు నాకు మంచి మిత్రుడైనారు ఇంగ్లాండునందు హిందూ దేశమునందును అన్ని పార్టీల వారి ఆదరం మాకు లభించింది ఇక ముందు చేయాల్సిన పనికి రాజమార్గం ఏర్పడింది రాఘవ రాజారా పతితన సీతారాన సీత రఘుపతి రాఘవ రాజ పతితన సీతారా రఘుపతి రా 국민 ja, clap. Ja, ja.